పురస్కారహిత డాక్టర్ అక్కినేరి నాగేశ్వరరావు గారి తొంభైవ జన్మదిన ప్రసారమవుతున్న ప్రత్యేక చలనచిత్ర చూస్తే మన తెలుగు చలనచిత్రగా దాదాపు డెబ్బై ఏళ్లకు పైగా తమ అభినయ అనుభవంతో అందర్ని అలరిస్తున్న నేటి నటులు నట సమ్రాట్ అకినేని నాగేశ్వరరావు గారు ఒక నట విశ్వవిద్యాలయంగా ఆయన అందరికీ చిరపరిచితులు అమోఘమైన తమ అభినయ కౌశలంతో అందరినీ ఇట్టే ఆకట్టుకునే ఐస్కాంత శక్తి భగవంతుడి వారికి ప్రసాదించినందుకేమో కొన్ని కోట్ల మంది తెలుగువారు తమ ఆరాధ్య దైవంగా అక్కినేని వారిని కొనిస్తూ ఉంటారు బతికి బాబు కొనేది లేదని చావబోకు చచ్చి సాధించేది లేదని బతుకబోకు బ్రతికి జీవితాన్ని సాధించు చనిపోయి కలకాలం జీవించు ఈ మాటలు అక్కినేని నాగేశ్వరరావు గారు స్వయంగా తమ అ్రాసుకున్నటువంటివి నిజమే బతికి జీవితాన్ని సాధించాలి అనేటువంటి ఒక తత్వంతో తమ నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నటువంటి అగ్ర నటులు అక్కినేని నాగేశ్వరరావు గారు ముచ్చపు చెప్పలో పడ్డ వాణచ్యకే ముత్యమవుతుంది అంటారు వెదురు కరలో దొరిన వాయువే వేణుమవుతుంది అంటారు సుక్షేత్రంలో పడిన బీజమే సుఫలాన్ని అందిస్తుంది అంటారు ఈ మాటలన్నీ అకినేని వారికి సరిగ్గా సరిపోతాయి ఒక నటుడిగా ప్రపంచంలో ఎంత సాధించాలో అంతకు రెండింతలు ఎక్కువే సాధించారు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 వారితోటి కాసేపు ముచ్చడించాలి అని చెప్పి ఉద్దేశ్యంతో మన ఆకాశవాణి కేంద్రానికి పుట్టినరోజు మరి ఈ సందర్భంగా ఆకాశవాణి పక్షాన సిబ్బంది పక్షాన శ్రోతలందరి పక్షాన హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు సాధారణంగా ప్రతి తమకు ఏది సిద్ధించినా కూడా అది భగవత్ ప్రసాదంగా చెబుతారు మరి మీరేమో భగవంతుని పెద్దగా నమరు కానీ మీరు ఏ నటారంగంలో సుప్రసిద్ధులైంది తన పాత్రలతోనే ఒక సీతారామజనను విప్ర నారాయణ మహాకవి కాళిదాసు శ్రీకృష్ణార్జున యుద్ధం మహాకవి క్షేత్రయ్య చక్రధారి భక్త ఇలా అనేక అనేక పాత్రల్లో అలరించారు జీవించారు ఒక నమ్మకం విషయం మీద నమ్మకం కంటే ఎక్కువగా జీవించి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటం వెనుక ఉన్న రహస్యలు ఏమిటో కాస్త మాకు మనం చేయాలి అసలు నమ్మేవారు అందరికంటే బలంగా నమ్మేది ఒకటి నేను మనం చెక్కున్న శిల్పం కాదు భగవంతుడు లోపం ఏదో కావాలి కాబట్టి మనం శిల్పంగా దాన్ని బలుచుకున్నాం కాని అసలు పవిత్రమైన భావమే భగవంతుడు మరొకరికి అపకారం చేయకుండా ఉండడం మోసాలు చేసే ప్రపంచాన్ని మానవాళిని సర్వనాశనం చేయకుండా ఉండడం వీరున్నంత మంచిని చేయడం లేకపోతే చెడు చేయకుండా ఉండడం ఇదే భగవంతుడనే భావం నాది ఫ్రం ది బిగినింగ్ చదువుకుని కాదు నా దృష్టిలో మీరు అడిగారు ఒక పవిత్రమైన భావం రాముడు దేవుడు ఎలా అయ్యాడు తను అనుకున్నదే అనుకున్నట్టు సాటించాడంతే నువ్వు దేవుడు అని కృష్ణుడు దేవుడు చెబుతాడు కానీ రాముడు దేవుడు చెప్పలే ఎక్కడా అంటే రాముణ్ణి సృష్టించాడు వాల్మీకి దేవుడా రాముడు దేవుడా అద్భుతమైన పాత్ర స్వభావాల్ని సృష్టించిన దేవదాసు రచించిన కవి గొప్పవాడా దేవదాసు నటించిన వాడి గొప్పవాడా చెడు ఆ నటించిన వాడికి చాలా సరణ తయారు చేసి పెట్టాడు రచయిత ఆ రచయితతో పాటు మాట రచయిత దానితో పాటు డైరెక్టర్ ఎక్కడ తప్పులు చేస్తే రీటేక్ చేయడానికి మన అందంగా చూపించడానికి ఒక టెక్నీషియన్స్ రైటర్స్ దాన్ని పాడిన వాళ్ళు భావయుక్తంగా పాడిన వాళ్ళు మామూలు పాటలు కాదు వీళ్ళందరూ సహజామా ఉంటే నాగేశ్వరరావు అనేవాడు ఒక దేవదాసు యాక్ట్ చేస్తున్నారు లేకపోతే ఒక ఉపన్యా యాక్ట్ చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు మరి క్రియేటర్ గొప్పవాడా క్రియేట్ చేసిన ట్రాన్స్లేట్ చేసేవాడు గొప్పవాడ చూసేవాత రాసేవాడు గొప్పవాడా సృష్టించేవాడు భావాన్ని సృష్టించేవాడు గొప్పవాడని ఆలోచిస్తే తెలుస్తుంది మనకి అందుచేత అనేది వరల్ స్ట్రాటిస్టిక్స్ లో ఏం ఆల్ ది యాక్టర్స్ టుగెదర్ ఇన్ ఫిల్మ్ ది కంట్రిబ్యూట్ ఫర్ ది సక్సెస్ ఎయిట్ పర్సెంట్ మొత్తం అంతా కలిపి ఎయిట్ అయితే ఫ్యామిలీ అంతా కలిపి ఎయిట్ పర్సెంట్ తండ్రి తల్లి వైఫ్ లవరు ఇవి వ్యాంపు ఇవంతా కలిపి ఎయిట్ అయితే నా భాగం కాకపోతే ఇంత భాగాన్ని కూడా ఇంతగా చూచి అభిమానించే ప్రేక్ష దేవుడు ఉన్నారు కాబట్టి నా పోటీ వాడు బ్రతుకుతున్నాడు కానీ కరెక్ట్ గా చెప్పాలంటే ఊరికి చప్పట్లు కొట్టించుకోవడానికి ముప్పుగోలు పొందడానికి కాదు ఈ మాటలు మాట్లాడేది అయితే మీ మాట ప్రకారం ఏది ముందు ఏది తర్వాత అనేది చెప్పడం కష్టమేనంటారు మరి జీవితంలో నటన గురించి కొంచెం ప్రేమ యాడ్ చేస్తాం కొంచెం అబద్ధమైతే అవసరం అయితే అబద్ధం లేకపోతే లవక్యూ లేని వాడు ఎవరితోనో పిల్లలతో కాపురం చేయడానికి వీల్లేదు ఈ సంసారంలో అంటే జీవితంలో నటనం ఉంది అంటారు గ్యారంటీ ఓకే సార్ గురుగారు ఒక రైతు బిడ్డగా పల్లెటూరు నుంచి వచ్చిన మీరు ఈ భా ఉత్యేకించి ఆయా పాత్రల పరంగా వాటి స్వభావం గుర్తిరిగి మలునేటప్పుడు ఎలా చేసేవారు నా మూటవాడు ఏంటంటే ఇక్కడ సంప్రదాయ సంయుక్త సంసక్త కలుష కర్క కర్మచండాల సంభవ పాప జాతి ఇందులో చాలా అలాగే ఈ పూపారంగా సౌందర్యం ముందు ఈ సోగం ఎంత మంది చంద్రులు నూరు మంది సూర్యులు ఏకమై ఒక్కసారి ప్రకాశించిన ఆ వదలారవింద తేజస్సుకు మధుర హాసానికి సరిరావు నాయన అణికమైన ఆనందాన్ని కలిగించే ప్రకృతి సౌందర్యానికే ఇంత మూధులమైపోతే శాశ్వతానందాన్ని సమకూర్చే ఆ వరమాలి సందర్శనం మనకు లభించదు రక్కయ్య ఇవి నాలుగు డైలాగులు ఇవి ఇంకా గుర్తులు చాలా గొప్ప విషయం మరి గుర్తు లేకపోతే ఎలాగండి తెల్లవు లేకపోతే మన భాష పరిజ్ఞానం మనకెంత అంటే మొదటి నుంచి కూడా మీరు ఎక్కడన్నా ఏదన్నా సభలో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు చెప్పినా కూడా నేను పెద్దగా చదువుకోలేదు మాది కృష్ణా జిల్లాలో ఓ చిన్న గ్రామం అని చెబుతూ ఉంటారు నిజము చదువుకోలేదు నాకు మూడు వేల రూపాయలు మరి బిఏ బీకామ్ చదవాలంటే మూడు వేల రూపాయలు అవ్వాలి మా వంశం అంతా వేలుముద్ర కాళ్ళు మా అన్నలేమో తప్పులతో సంతకాలు పెడతారు నాలుగో క్లాసు వరకు తప్పితే అంతవరకు మధ్యలో మానేశాను కాబట్టి నేను తప్పు సంతకం పెడతారు మా అమ్మ దగ్గర పెట్టారు ఏర్లు వాళ్ళు నాకు ఐదు ఆరు రూపాయలు పలువుచ్చారు ఐదు అంటే ఆరు రూపాయలు ఎకరం ఐదు వేలు మూడు వేల రూపాయలు కాబట్టి వీడికి రాదేమో బిఏ బీకామ్ బిఎస్సి నలభై రూపాయలు చేత సంగతి మూడు వందల మరి మీరు చదువుతాడో లేదు చదివితే ఉద్యోగం వస్తుందో లేదు తింటానికి తిండికోవడం లేదు అక్కడ ఇదన్నా ఉంటుందేమో పది ఏదో గాలిగా పాటలు పాడుతున్నాడు గంతులే నాటకాల్లో ఇక్కడ వస్తుందో ఇందులో తిప్పింది మా మీలో ఈ నటన తాలూకు మూలాలు ఉన్నాయని మీ తల్లిగారు ఎప్పుడు గ్రహించారు ఎలా గ్రహించారంటారు దానికంటే ఆడపిల్ల మోజు పుట్టలేదు ఆవిడికి మరి మీరు దబ్బితో పెట్టి రమ్మడున్న ఎవరసారి చదువుతున్నా అమ్మాయి పెట్టుకు చనిపోయిందట ఆడపిల్లలు లోపం ఆవిడికి ఈ నేనేమో ఆడవాళ్ళ కాబట్టి నీకు ఆడపిల్లలు నీళ్ళలోకి తీరుస్తున్నాడే ఈ రాగేశ్వరరావు అని పొడి మా అమ్మాయి ఒడ్డిపోయింది ఆ ముచ్చడి తీరుస్తున్నాడు ఆ ముచ్చడి తీరుస్తున్నాడని నేను ఆటగాళ్ళ ఆ వేషాలు చూడవచ్చు అనుకుని ఆవిడిపోతుంట ఆవిడ లెవెల్ గా ఆవిడ చూసుకోవాలి ఇదిగో పెద్ద దూరం అవుతుందేమో అని అప్పుడు కిరసాల డబ్బా రెండు బావలా మన పొరుగురు వెళ్ళి మా ఊళ్ళో నాటకాల కంపెనీ లేదు కాబట్టి నా వంతు నెలకు పావులకి ఇచ్చి కిరసాల డబ్బా కంటే ఫిక్స్టమాక్స్ లో కరెంట్ లేవు కదండి ఫిక్స్ మ్యాక్స్ లైట్లకి ఎలా ఎలా ఎలా నాట నాటకాలుగా అర్ధ తీసుకుని ఆ మా సున్నవారిపుణ్యం అంటూ కంపెనీలో చేరి మరి నాటకం వాడి ఆఖ నాటకానికి ఐదు రూపాయలు తీసుకుని రూపాయలు తొమ్మిది సంవత్సరాలు లోపల చాలా బాగుంది సార్ నాటక రంగంలో చాలా బిజీ అయ్యారు మరి ఘంటసాల బలరాం గారి దృష్టిలో పట్ట జరిగింది ఎలా జరిగింది డబ్బా డబ్బులు వేసుకుని తెరాల్లో నాటకవాడికి కూడా వెళ్తుంటే ఘంటసాల బలరామయ్య గారు బెంగళేషన్ లో చూసి బెంగళే స్టేషన్ లో మేల్కి దిగి బందో నాటకాల కంపెనీ లోకలు దొరుకుతారేమో నీకు అనిపించిన నా దృష్టి అంటే ఇక నాకంటే పొట్టాడు వెళ్తే నేను రావుడిని నాకంటే పొడిగాడు వెళ్తే నేను వర్షవాణ్ణి అట్లా అనుకున్నాను అలా సరే నుంచి నాకంటే పొట్టే దొరికది కాబట్టి నేను రావుడు సీతారామ జనంలో ఈ రాముడు వేషం అంటే మధ్య వస్తుంది కళ్యాణం వరకు అంతకుముందు నాటకాల్లో ఒక స్త్రీ పాత్ర నాగేశ్వరరావు గారు అంతే సీతారామ జననంలో ఒక మంచి ఈ పాత్ర అది కూడా పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి పాత్ర అయినప్పుడు తరివడం జరిగింది రిహర్సల్ ఉండేదండి నాటకాలుగా రిహర్సల్ ఉండేవి ఉన్నాడు ఆడపోతూ నేను ఎట్లా ఉండేవాడిని బా ఉండేది కాదులేండి చూస్తే నాకే నైపు వచ్చేది అందులో నవ్వుకొని కానీ ఆ రోజుల్లో ఆ తల్లిద్యానికి కూడా అట్లాగే ఉంది కూడా అట్లాంటి నాటకాల నుంచి వచ్చేవాళ్ళే నేను ఆడపిల్లాగా మాట్లాడేవాడిని నేను దానికోసం ఈ వాయిస్ చేసం నా పాట పాడు చేసుకుని మధ్య వచ్చేటప్పుడు కొంచెం లైలా మధ్య చూస్తే అనిపిస్తుంది మీకు ఖైస్ భారమతి గారు అంటే నేను లైలా నాకే నవ్వునా అందరినీ అవుతుంది ప్రబల సత్యనారాయణ గారు అని చెప్పారు హిందీలో కలిసి పెడతారని అలా ఐస్లైన్ రోజుల్లో కూడా నీళ్లు పోసి గోసిపెట్టుకుని దాన్ని కావలించుకుని చల్లగా ఉంటే అలా అని బ్రేక్ చేసి వాయిస్ అది అందరు పాడేవాళ్ళకి కూడా మంచిది ఎందుచేతంటే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 ంత నానావస్థలు పడి ఈ రోజు వినయ్ వాయిస్ వేరు నా బీర్ చూస్తే మీరు మీరు కూడా హీరోనా అనుకుంటారు నన్ను నేనే అనుకున్నాను అట్లా ఏఎన్ఆర్ గారు అలా మీకు అంది ఆ అదృష్టం ఆ తర్వాత ప్రస్థానం మరింత ముందుకు సాగటానికి మరి ఈ విజయాలు సిద్ధించడానికి ఏ విధంగా మీకు ఉపయోగపడ్డాయంటారు ఎవరు లేదా అంత మును నాగారు శ్రీ సత్యనారాయణ గారు వాళ్ళు ఉంటే వాళ్ళు రిటైర్ అయిపోయే స్టేజ్ వచ్చేటప్పటికీ సరిగ్గా నన్ను తీసుకెళ్లేదు బలరాజు గారు ఆయన ఓన్లీ వన్ బాయ్ నా తర్వాత ఎనిమిది సంవత్సరాలకు వచ్చారు రామారావు గారు ఆయన రాగానే మళ్ళనేమో నీ స్టూడియోలో పర్మనెంట్కి వెళ్ళిపోయారు ఐదు సంవత్సరాలు అందుకని ఆయన ఓన్లీ వన్ బాయ్ నీవు వెళ్ళినప్పుడు ఆరు పిక్చర్లు తీస్తుంటే మది టైం రామారావు గారు వచ్చినప్పటికి ఇరవై పిక్చర్లు అయితే నేను పలువురాత్రి పనిచేసి అన్ని రకాల పాత్రలు నాకు ఎదురికాయి మరి ఆయన అవైలబుల్ గా లేదు హ్యావింగ్ బెటర్ పర్సనాలిటీ బెటర్ వాయిస్ దా మీ ఇట్ ఆల్దీస్ మరి ఆయన ఏమో చిక్కుపోయారు సో నాటకాల్లో ఒక ఐదు రూపాయలు రికమెండేషన్ అందుకున్న నాగేశ్వరరావు గారు తర్వాత మొదటి సినిమాలో ఎంత రికమెండేషన్ అందుకున్నారు భోజనం పెట్టి అప్పుడు చేస్తా అంతే మరి ఆ విధంగా మంచి రికమెండేషన్ మీకు రావటం రెండు వందల రూపాయలు మనం మన ఆడవాటేశ మగవాట్రేషన్ రెడ్డి బుద్ధిలోకి వస్తామో లేదో మనకేం తెలుసు మనం ఆటగాడికి పోవాలి ఎప్పటికెప్పుడు వెడి అది చేత రెండు వందల రూపాయలు ఏమో బ్యాంకులో రూపాయలు ఆ రోజు మూడు కాళ్ళు ట్రాప్కి ఇడ్లీ ఏమో రోడ్డు ఇడ్లీ సాంబారు కలిపి అని ఇంకా ఈ పైసలు రాలేదు కదా అప్పటికి మరి ఇంకో రెడ్డి రెండు ఇడ్లీ తినాలంటే మన బడ్జెట్ నెలకే యాభై రూపాయలకి ఇప్పించిపోద్దు అందుకని కొట్టి సాంబారే తెప్పించుకోండి రెండు ఇడ్లీ కబుళ్ళ తమాషాధ తమాష మరి మురుకులు ఉంటాయి కదా ఖర్చులు అని మొత్తం యాభై రూపాయలు ఓ పల్లెటూరి గొడవడు ఒక్కసారిగా రంగుల ప్రపంచంలోకి వచ్చేసరికి మరి సినిమాను గానీ రకరకాల ఆకర్షణలు ఉంటాయి అయితే మీరు మాత్రం ఎలాంటి దురభ్యాసాలు లేకుండా ఎలా తప్పించుకోగలిగారు ఎలా జాగ్రత్త పడ్డారు అంటే నాకు ఒక యమఘాతకు లాంటి పెద్దలున్నారండి ఇండస్ట్రీలో అంటే నాగయ్య గారు సేత్యనారాయణరావు గారు వాళ్ళు నాకు కొంచెం దూరంగా ఉన్నా బల్జీపుల్ లక్ష్మీకాంతేవి గారు దయతా గోపాలం గారు కంటసాల బలరామయ్య గారు గురు సుబ్బారావు గారు గిరికి సీతాపతి గారు ముదిగొండ లఘమూర్తి గారు సముద్రాల రాఘవాచార్య గారు మల్లా రామకృష్ణ శాస్త్రి వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు పాదస్మరణీయులు భాష బాగుండేది అందుకని మన భాష కొంచెం జాగ్రత్తగా ఆ వినికిడి మూలంగా వాళ్ళ భాష రావడానికి కారణం ఏంటంటే మన నియమ నియాల నుంచి పోయి ఇక్కడికి రావడం ఏంటంటే శుభ్రమైన భాష నేర్చుకోవడం ఏంటి అంత మురుపు నాటకాల్లో యాక్ట్ చేయడం వీరి భాష రోజు వాడుతూనే స్నేహం అని పెద్దవాళ్ళ ఆశీర్వాదం పొందు పొందిన నేను నా ఎక్కడికెళ్ళినా వాడితోనే వెళ్ళాలి సినిమాకి వెళ్ళిన వారితో వెళ్ళాలి బీచ్కి వెళ్ళిన వారితోనే వెళ్ళాలి ఏదో మాట్లాడుకున్నా వారితోనే మాట్లాడుకు కరెక్ట్ గా చెప్పాలంటే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 తప్పతాలు తీసేస్తారు చూడండి తూర్పాట పట్టడం గాలికి అలాగే ఇప్పుడు బీబూచాడు బీబూచు బీబూచు బీబూచు దేశంలో ఉన్న పెద్దవాళ్ళు అనేక మంది మాట్లాడే వాటిల్లో అందులో కొంచెం తక్కువ వదిలిపెట్టేసి కావాల్సిన విషయాలన్నీ మంచి గింజలు పురిగట్టుకున్నట్టు ఈ మంచి మాటలు పురుగులు పెట్టుకుని దాచుకోవడము నేను చేసి చెప్పాలి ఇది నేను ఈ రోజున ఏమైనా తయారయ్యానంటే తొంభై సంవత్సరాల్లో మాట మాడుతున్నానంటే నేర్చుకోవాలనే తపన టు నో దట్ యుట్ నో ఎనీథింగ్ యూ డ్ నూ నిట్ మనకేమీ తెలియదు అని తెలుసుకోవడానికి కొంచెం తెలివి ఉంటే మనం నేర్చుకోవచ్చు అనేక విషయాలు నేర్చుకోవచ్చు ఏ మనకు తెలిసి చాలు లేకుంటే ఏమీ తెలియదు బుర్లో ఇది గ్రేట్ సార్ ఇక మీరు చాలా సందర్భాల్లో చెప్తూ ఉండేవారు సినిమా వాళ్ళకి పిల్లనివ్వరు ఇచ్చేవారు కాదు అని మరి మీ వివాహం ఎప్పుడు జరిగింది మేళ వల్లనే ఇవ్వలేదండి కారణంటే మరి అవకాశం లేని ప్రతి వాడు శ్రీరామచంద్రుడే అవకాశం వస్తే ప్రతి వాడు ఛాన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కదండి హ్యూమన్ నేచర్ అంటే పెళ్లి అయ్యింది ఏ సంవత్సరంలో నాకు ఇరవై నాలుగు సంవత్సరాలు వసు గారు మీరు చాలా బుద్ధిమంతులు కోరడు ఏ వేరగాడు ఆహా అప్పటికి మీరు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు అప్పుడు బాలరాజు అయిపోయిందండి అంతే చేసా అంటే దాదాపు ఒక కథానాయకుడిగా గుర్తింపు వస్తున్న రోజులోనే మా పెళ్ళి మర్నాడే రిలీజ్ అయింది ఫిబ్రవరి నైన్టీన్త్ మా మా పెళ్లి అయితే అయితే నైన్టీన్త్ తిరుమల రిలీజ్ అంటే ఎయిత్ పిక్చర్ అప్పటికి ఎన్ని అంటే సీతారామచందం మా ఐలోకం త్రీ మరాఠీస్ బ్యాచ్ర్ ఆఫ్ అల్లాడ్ బర్ణి వారి బొదరి పిక్చర్ బాలరాజ్ అంతే సో అక్కడ మెడ్రాస్ లో మీరు సెటిల్ అవ్వటం ఒక సినిమా నటుడిగా బిజీ కావటం ఇక తర్వాత సంసారం ఆ క్రమంలో మీరు ఇప్పటి వరకు దాదాపు అరవై ఏడు మంది కథానాయికలతో పనిచేశారు వీళ్ళందరిలోకి మీకు బాగా నచ్చిన వాళ్ళెవరు మీ నిజ జీవిత కథానాయిక అన్నపుణమ్మ గారిని పక్కన పెట్టి చెప్పకూడదు చెప్పకూడదు న్యాయంగా చెప్పకూడదు కానీ అంటే ముఖో ఇరవై పిక్చర్లు ముప్పై పిక్చర్లు పనిచేశారు వాళ్ళు అసమర్థులైతే ప్రొడ్యూసర్ ఎందుకు బుక్ చేస్తారు నేను ఎందుకు యాక్ట్ చేస్తాను వాళ్ళతో నా పేరు నేను పోగొట్టుకోను కదా ఒక్కొక్కరిలో ఒక రకమైన అప్రోచ్ సావిత్రి గారు కొన్ని ఆవిడ ఎలాగా ఉన్నా మీరు ఎక్కువగా సావిత్రి గారితోనే కలిసి పనిచేశారు కాదండి అంజలీదేవి అంజలిదేవి సావిత్రి ఇద్దరు ముప్పై రెండు ముప్పై రెండు పిక్చర్లు పనిచేశారు శ్రీ భానుమతి గారు ముందు పనిచేసారు ఆవిడతో పని చేస్తేనే వృద్ధిలో ఒక స్థానం కూడా రోజులు నాకున్నాయి భుజం మీద చేయమంటే చేయి వణికి రోజులు ఉన్నాయి ఆవిడ నుండి వాళ్ళు ఆ బాలి వాళ్ళందరూ తీసుకెళ్ళి మా ఇద్దరిని తీసుకెళ్ళి నీళ్ళు ఒకళ్ళ మీద కొన్ని పరిగెత్తండి చేయి చేయబడి పరిగెత్తండి ఇలా వాడు తయారు చేసిన వాడు బరణీయవాడు అందుచేత ఆవిడతో యాక్ట్ చేస్తే ఆవిడ నాకు అంటే పదమూడు రోజులు పెద్దాయి భామతి గారు అంటే సహజంగా పాల్పూడు రోజులు అంటే దాదాపు నాలుగైదు సంవత్సరాలు పెద్దలాగా కనిపిస్తారు కదా ఆవిడికి తమ్ముళ్లాగా ఉండేవాడు అంతా ముప్పనారాయణలో నన్ను పెడితే లైలాపతిలో నన్ను పెడితే బిఎన్ రెడ్డి గారు వెళ్ళి అన్నారు ఎందుకు కురాణ పెడతావు నువ్వు సరిగ్గా ఉన్నాడే నీతో చిన్న తమ్ముళ్లాగా ఉంటాడే ఇప్పుడు దేవదేవి నేను వేషం ఇచ్చి నాగయ్య గారిని తీసుకొచ్చి ఆయన చెడగొట్టడానికి ప్రయత్నిస్తే ప్రయోజనమే ఉందండి కుర్రానికి చెడగొట్టాలి కానీ విపునారాయణ అయితే పులాని ఎవరినియమంటారు మరి నాగారిని ఏమంటారా అచ్చత మరి ఉన్న అతను అతనే అర్థం సరిపెట్టుకోవాల్సిందే మనం అంతే అట్లా లైలాబాద మరి ఆవిడ దాదాపు చాలా పిక్చర్లు స్వంత పిక్చర్లు సమీరాని గారి దాదాపు నేనే చేసాడు అచ్చత అంజలి పిక్చర్స్ పర్మనెంట్ గా నేనే చేసేవాడు అట్లా పుల్లయారి పిక్చర్ లో పర్మనెంట్ గా నేనే చేసేవాడు మరి ఈవెన్ విజయవాడ పిక్చర్లు చాలా పిక్చర్లు చేశాను నేను మాయాబర్ ఏంటి గొండమ్మ కథ ఏంటి బిస్సమ్మ ఏంటి కావాలని అడిగి ఇష్టపడి చేశాను ఇష్టపడి ఎందుచేతంటే కామెడీ అంటే నాకు చాలా ఇష్టం కామెడీ అంటే రొమాన్స్ అనేది మనందరం పుట్టడానికి కారణపోతామైంది హాస్యం అనేది మనందరం ఆరోగ్యంగా ఉండడానికి కారణపోయి ఈ రెండు రసాలు జీవితంలో చనిపోయే వరకు మనం ఎప్పుడు మనతోనే ఉంటాయి నా పుట్ట ఎవరైనా నేను రొమాంటిక్ క్యారెక్టర్ యాక్ట్ చేస్తా ఉంటే నేను రెడీగా ఉన్నాను అంటాను కానీ కాదు అని అన్నం రొమాంటిక్ గా లేని వాడు జన పదార్థం ఎందుకండి వేస్తుంది అంటే ఇప్పుడు మీకు నచ్చిన కథానాయక ఎవరన్నది ప్రశ్న ఇప్పుడు మీకు తొంభై వచ్చాయి కాబట్టి మీరు తప్పించుకోవడానికి బయట ఇస్తున్నాను కాొక్కళ్ళు ఒక్కొక్క అప్పుడు సావిత్రి పర్సనాలిటీ లో బాగుండదు తేద అన్నమైందేం కాదు లావ్ గా ఉంటుంది అప్పుడప్పుడు ఏదైతే కౌలించుకోవాలంటే నేను చేతులు అండట్లేదు అని అన్ని అన్ని పరిస్థితులు ఉంటుంది బట్ మొహం మాత్రం ఒక థిన్ స్కిన్ అంటే థిక్ స్కిన్ థిన్ స్కిన్ రెండు థిన్ స్కిన్ ఏమవుతుందంటే మనసులో ఏమనుకుంటే అది చక్కగా పేదల పైన కానీ కానీ కాళ్ళలో అలా పలికే వాళ్ళలో ఆవిడ ఒకటి వాడిశ్రు ఒకటి ఇప్పుడు మిగతా వాళ్ళు తక్కువగా లేకపోతే ఇన్ని పిక్చర్లు ఎందుకు బాగా యాక్ట్ చేస్తారండి మారుమతి గారు టాలెంట్ లేకపోతే అంజనీ గారు లేకపోతే ముప్పై రెండు పిక్చర్లు యాక్ట్ చేస్తారు వేషం వేసి అక్కడి నుంచి హీరోయిన్ డ్రేటిక్ క్యారెక్టర్ చేసి మదరయి ఇన్ని వేషాలు వేసేది నాకు అల్లరిస్తారు లా టాలెంట్ ఒకళ్ళని మనం చెప్పలేము మన ఇష్టాలు ఉంటే ఉండొచ్చు ఒకళ్ళకి స్వీట్ ఇష్టం ఒకళ్ళకి కారం ఇష్టం లాగా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 వీటిలో నండి అభినయపరంగా ఏవి ఎలా ఉంటాయి అంటారు మితాలి మనకి మొదలంచి ఉంది ఈ రెండు ఏంటంటే లిటిల్ మిట్ ఆర్టిఫిషియాలిటీ మన భాష చెప్పడంలో కానీ ముఖ కవడికలు చూపించడంలో కానీ విమర్శనేం కాదు కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నా ఇబ్బంది లేదు వేరే సాంఘిక చిత్రాల్లో ప్రతినిత్యం మనం రోజు నటిస్తున్నాం కాబట్టి న్యాచురల్ గా ఉండాలని ప్రయత్నిస్తున్నాం సాంఘిక చిత్రాలు కూడా న్యాయంగా కాదు ఒకసారి రాజ్ కుమార్ను జితేంద్రను సునీల్ దత్తు వీళ్ళు అడిగేది మీ పిక్చర్లు కొన్ని మేము యాక్ట్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్లు డైరెక్టర్ చంపుతున్నారు మేమో డాన్స్లు పెట్టావు ఇంట్రడ్యూస్ చేసి మమ్మల్ని ఏమో చేయమంటున్నారు లేకపోతే పిక్చర్ ఫెయిల్ అవుతుందంటున్నారు ఏంటంటే మమ్మల్ని ఇటువంటి ఇబ్బందులు పెట్టేస్తాం అనుకో ఏది ఇబ్బందులు పెట్టడం కాదండి గర్భాగారం గదిలో పాటలు పాడితే ఎవరు కూర్చుంటాండి ఆడే మూడు పెడాలండి సార్ మనం పోయిట్రీ ద్వారా మ్యూజిక్ ద్వారా అలరించలేదు బయట కాబట్టి మనం ఇవన్నీ చేస్తుందని తప్పితే న్యాచురల్ ఎట్లా అవుతుందండి అలా పాటలు పాడ న్యాచురల్ పాటలు పాడుకుంటే ఎవడు మా అబ్బాయి చాలా పాటలు పాడతాడు మా అమ్మాయి బాగా పాటలు పాడుతుంటే అప్పుడు ఒక పాట పాడుకోవడం న్యాయం వేరే హీరో అందమే ఆనందం బాగా పాడతాడు రేపు ఒక పాట పాడాలంటే పాడతాను నేను ఒక పాట దేచురల్ లేకపోతే నేను ఒక్కరిని ఊహించుకున్న హృదయాల్లో నిద్రించొచ్చేది అని పాడుకుంటా ఉంటాం కానీ మీతో మాట్లాడేటప్పుడు పాటలు పాడుపడితే ఎట్లా కుదురుతుంది మరి అన్ని సహజం మన పిచ్చర్లో ఏది సహజం దేవదాసు సహజంగా ఉండాలని నేనేం చేశానంటే ఘంటసాల పాట పాడుతుంటే సీను ముందు రేద పొరలు అంటుంటాను సీన్ అయిపోయింది పొరలు అంటుంటాను ముందు మాత్రం ఆగా కొడియడం అయితే పొరపాటు లేదని ఎట్లా ఏది న్యాయం చెప్ప దీనికోసం బండనాలికతో పాడతాయి ఘంటస దిశగా ఐస్కార్ దిశగా లోట్లేదు రికార్డింగ్లో తమ్ముడు సంఘటనలు పలకట్లేదు పోతున్నాయి సరిగ్గా పలకట్లేదు బుద్ధి నాది కావడం గొద్దు జాబ్దాన్ని మరి మామూలుగా జయబేమాయని హాయిగా పడతాడు మనసుకు ఇద్దే ఆయిగా పడతాడు పాటలలో పిచ్చట్లో మరి అంత ముందు వెనకనేమో సీదేమో పడిపోతున్నట్టు నేను యాక్చుస్తున్నాను ఎట్లా న్యాయం నీ సమన్వయం ఎలా గా ఉందా లేదా అని ఎట్లా అంటే అస్సలు అసహజమే ఉందన్నమాట అసహజంలో సహజంగా ఉన్నట్టు నటించడం మళ్ళీ నటించడం మరి అంత నాటకమే కదండి ఇంకో మాట అప్పటి రోజుల్లో ప్రధానంగా అక్కనేని నాగేశ్వరరావు వర్సెస్ నందమూరి తారక రామారావు ఏఎన్ఆర్ వర్సెస్ ఎన్టీఆర్ పోటీ బాగుండేది ప్రేక్షకులు కూడా వర్గాలుగా విడిపోయిన పరిస్థితులు ఉండేవి వ్యక్తిగతంగా మీ ఇద్దరు ఉండేవాళ్ళు హాయిగా ఉండేవాళ్ళు కారణం స్నేహితులు ఒకసారి నేను ఆయన చేయి చేయి పట్టుకుని మీటింగ్కి వెళ్ళాము మా ఇద్దరు బొమ్మలు అక్కడ ఉన్నాయి గుణము కదా ఇద్దరు మొహాన ఇద్దరు మెడలో ద్రోహనా చూశారా బ్రదర్ మన ఇద్దరికి ఎలా సన్మానిస్తున్నారో మన జనం అభిమానం అందలేదు ఆయన ఎక్కువ మాట్లాడు కదా నేనేమన్నానంటే ఎందుకు పేడ సెలవు తీస్తా బ్రదర్ మీ వాళ్ళు నాకేసి ఉంటారు నా వాళ్ళు మీకేసి ఉంటారు మనకి నలభై సంవత్సరాలు వచ్చాయి మనలో వడి తగ్గిపోతుంది అందుకని కొంచెం ఫెర్టిలైజ్ చేస్తున్నారు మనల్ని కొంచెం బలం పంచుకోవడానికి మా వాళ్ళు ఈస్తో నీకు మీ వాళ్ళు ఈస్తు నాకు కొడుతున్నారు కానీ దీనికి ఇంటర్ప్రిటేషన్ ఇది ఉద్దేశంలో ఇద్దరు మనకు సహాయమే చేస్తున్నారు వాళ్ళు చేయరి అన్నారు లేకపోతే ఇద్దరు పద్నాలుగు పదిహేను పిక్చర్లు ఎవరు యాక్ట్ కానీ అక్కడ కూడా ప్రేక్షకులు ఇటు మీ అభిమానులు అటు ఎన్టీఆర్ అభిమానులు ఇలా చాలా గొడవ ఉండేది టైటిల్స్ లో ఎవరి పేరు ముందు వేస్తారు ఇలా పోటీలు పడేవాళ్ళు పంద్యాలు కాసుకునేవాళ్ళు ముందు ఎవరి పేరు వస్తుంది అని కదా ఇప్పుడు అన్నదమ్ములు వేషాలు వేసేటప్పుడు మరి ఆయన పేరు ముందేడు న్యాయం నాకంటే పదమూడు బస్సాలు పెడతాడు ఆయన వయసులో మీకంటే పెద్ద పెద్దలో ఇద కూడా వాట్ ఎవర్ ఇ మనం వేసే వేషాలు బట్టి ఉంటారు రామకృష్ణ ఉంది ఆ పేరు ముందేస్తారు రాత్రేస్తారు ఇప్పుడు ఒక పేచ వచ్చి ఒకసారి ఎందుకైనా కృష్ణార్థంలో ఏం చేయాలి కేవిరెడ్డి గారు మీ ఇద్దరం చేయి వచ్చేది వీనే నిజంగానే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువని ఇద్దరు సమానమని అలా వేసి బాగుంది ఇండస్ట్రీకి మీ రెండు కుటుంబాలు రెండు కళ మరి మీ కంటి వెలుగైన మీ కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు ఆత్యాయతులు ఎలా ఉండేవి మా అమ్మను వాళ్ళ అమ్మ స్నేహితులు అక్కడ కూర ఇక్కడికి వస్తుంది ఇక్కడ చాలా మంది తెలియదు అంటే మీ వీర రాఘోపురం నిమ్మ కూరు దగ్గర దగ్గర ఉండేదా సార్ కాదండి అంటే మా ఇద్దరి మనస్తత్వాలు కానీ ఊళ్ళు కానీ చాలా దూరం ఆయన గుడివాడకి దక్షిణ ధ్రువంలో ఆయన ఉన్నారు నేను ఉత్తర ధ్రువంలో ఉన్నాను గుడివాడకి తొమ్మిది మైళ్ళు దేము ఏలూరు వైపు అంటే ఉత్తరం వైపు ఆయన పామరు వైపు దిమ్మకు దక్షిణ ధ్రువంలో ఉన్నారు మా ఇద్దరు మనస్తత్వాలు కూర వేరు మా అమ్మని తీసుకెళ్తే వాళ్ళ ఇంటికి తీసి దింపు వచ్చేవారు పెద్దమ్మ ఆ మెట్లు ఉన్నాయమ్మ జాగ్రత్తగా కాలు పెట్టండి దిం చూడమ్మ అమ్మ జాగ్రత్తగా జాగ్రత్తగా కూర్చోండి అబ్బా ఎంత మంచి అట్లా రామారావు ఎంత బాగా చూస్తా అట్లా నేను ఊరికే వేరకూడవ నువ్వు నువ్వు ఊరి ఏంటి లేదు గౌరవం అంటే గొప్ప అని అంటే మా అమ్మ కదా అని అంటే మా అమ్మకి ఎంత అభిమానం అంటే వెళ్ళినప్పుడల్లా పాకల్లో ఉన్నారు మా అని చెప్పి పేజు డాబా కట్టా పెద్దాడు బొమ్మ పచ్చి వెళ్ళి పెట్ట పెడతాంటారా నువ్వు రావడానికి నాకు సరే పెట్టమ్మా అని మా అన్నయ్య బొమ్మలు ఎప్పుడో ఉట్టి తీసి ఎల్లారి చేసి పట్టిచ్చా మా పెద్దడికి అది రామారావు అంతే ఇంట్లో పెట్టడానికి రామారావు బొమ్మ పట్టుకెట్ట ఇవి ఎక్కడ అమ్మ వేసి తప్పడు ఆయన కాపరపడి దీన్ని పట్టేశాడు బ్రదర్స్ దీన్ని మా అమ్మను మా అమ్మ కాకుండా చేసి పెడతావు నువ్వు పెద్ద ఇబ్బంది ఉంది నీతో నువ్వు టూ మించిగా అప్పు కాడించి దాన్ని మర్యాద చేసేదేమన్నా వాళ్ళు అన్నీ కదా నీ బొమ్మ పెడతా నా అబ్బమ్మ లేదా ఇంకేం మా నాకు కాకుండా చేసేస్తున్నావు మా అమ్మరా అన్నాడు ఇట్లా మా అక్కడ మంచితనంతో రామారావు గారి బొమ్మ అమ్మ మీ ఇంట్లో పెట్టినా ఇక్కడ మాత్రం సగటు ప్రేక్షకులుగా యావత్ తెలుగు వాళ్ళంతా కూడా మీ ఇద్దరి మనసుల్లో శాశ్వతంగా పెటేసుకున్నారు సరే అది అలా ఉండకపోతే కాదండి అభినయం విషయంలో మీరు అసామాన్యులు మరి సహ మీ ఇద్దరి మధ్య అభిమానాలు ఎలా ఉండేవి ఎవరు ఎట్లా రామారావు గారు నాకు అభిమానం ఎప్పుడు అభిమాని అయ్యారంటే నేను ఆయన సీతారామ కళ్యాణం చూసిన తర్వాత రావణాసురుడు వేసు చూసి హీరో ఒక కథానాయకుడికి ఒక సంపతి ఉంటుంది అన్ని మంచి పనులు చేస్తాబే సంపతి ఉంటుంది రాముడు ఉండగా రావణాసురుడు వేషాన్ని ఆయన రాముడు రావణాసురులో ఉన్న గొప్ప లక్షణాలన్నీ తీసి వాటిని ఎలివేట్ చేసి రావణాసుడిని హీరో చేసి సీతారామ కళ్యాణంలో రావణాసురుడి ప్రధాన పాత్రగా ఆయన నటించి దాన్ని సక్సెస్ చేయడం అంటే అంత తేలికైన పని కాదు హల్లస్ ఈ టాలెంటెడ్ ప్రతి పాత్ర హీరో పాత్రగా చిత్రీకరించడం దాన్ని నటించడం అంత సామాన్యమైన విషయం కాదు వీ గట్టు యాక్సెప్ట్ ద సౌ బిమ్ దాన్ టు అమరావు బికాస్ ఆఫ్ రావణాసురు ఆయనకి ఆ పరిజ్ఞానం చాలా ఎక్కువ చదువుకోవడం ఇవన్నీ లక్షణాలన్నీ ఉన్నాయి వాటిని స్టడీ చేసి వాటిలో ఉన్న మంచి లక్షణాలను కూడా చూపించాడు సంగతి జీవితం ఆయన ఇటువంటి పాత్రలన్నీ స్టడీ చేసి ఆయన నువ్వు ఇంకోటి ఇంకోటి ఏంటి అన్ని వేషాలు వేసి బట్ ఇట్ లైక్ దట్ అంతా ఎవరినైనా మనం దేర్ ఆర్ రీజన్స్ ఫరెక్ట్ ఇప్పుడు నేను ఉన్నాను నీ తక్కువ తక్కువ చేసుకోవాలా నేను కావాలని ఈ మిశ్రములు ఎడ్యుకేషన్ నాకు ఇష్టం కాబట్టి ఆయన చక్కపాటి అన్నారు నువ్వు ఎట్లా వ్యక్తమయ్యా ఈ ఆశం రామ రామారావు హీరోగా ఉన్నారు కదా రామారావు హీరో కూడా నేను ఇంకెత్తండి నా భాష వేస్తాడు ఆయన భాష వేస్తాడు ఆయన చూస్తా వాడుకుంటాడు ఇట్లా చేయడానికి ఏముందండి నాకు ఒక మనసులు ఒక కాళిదాసు ఒక క్షేత్రయ్య ఒక విప్పు నారాయణ ఒక దేవదాసు ఒక బిస్తమ్మ ఒక అలాల్కలి నాకున్నావు అన్నీ నాకున్నాయి ఇందాక మీరు ప్రతి నాయక పాత్రల్లో సైతం బ్రహ్మాండంగా నటిస్తుండటం చూసి రామారావు గారి అభిమానిని అయ్యారు అని చెప్పారు అలాగే రామారావు గారు మీ నటన గురించి అభిమానంగా మెచ్చుకునేటువంటి సందర్భం ఏదైనా ఒకటి చెప్పండి ఉంది దేవదాసు ఉంది సవరణ అసలు శరత్ నాగేశ్వరరావు లాంటిస్తాడనించాడు మాట్లాడు నవరస నటుల సామ్రాట్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారి తొంభైవ జన్మదిన సందర్భంగా ప్రసారమైన ప్రత్యేక పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు ఈ పరిచయ కార్యక్రమం రెండవ భాగం రేపు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రసారమవుతుంది